శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చైవ రచితమైన శ్రీ వేదాంత పంచదశి పంచమహాభూతము అనబడు రెండవ ప్రకరణంలో అరవై శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాం ఇప్పుడు అరవై ఒకటవ శ్లోకానికి అవతారిక నలభై అంకం చూడండి తథ కిం ఇత్య ఆహా మాయా యొక్క మొట్టమొదటి కార్యం తెలుసుకున్నాము ఆకాశము అయితే కేవల జడమైనటువంటి మాయా నుంచి కాకుండా మాయా విశిష్ట చేతనం నుంచి ఆకాశం ఉత్పన్నం అయింది అక్కడ మాయా కూడా ఉంది చేతనం కూడా ఉంది మాయా పరిణామి ఉపాదన కారణము చేతనము వివర్తోపాదన కారణము కారణ గుణ కార్యాను చేత కార్యమైనటువంటి ఆకాశంలో కారణమైనటువంటి చేతనం యొక్క సదంశం మరి మాయ యొక్క నామరూపాత్మకమైనటువంటి అవకాశాత్మకమైనటువంటి స్వరూపం కూడా ఉంది రెండు అంశాలున్నాయి బ్రహ్మం యొక్క అంశమును చూపెట్టాడు పూర్వ శ్లోకంలో ఆకాశంలో సద్ అంశము ఉంది ఎందుకు చేతనం కూడా కారణం కాబట్టి చేతన అంశం అనేటువంటి సద్ ఉంది ఏ విధంగా ఆకాశ అస్థి అనేటువంటి అస్థిరూపం చేత సద్పం చేత ఉనికి ఏదైతే ప్రతీతవుతుందో అది సద్బ్రహ్మ యొక్క అంశము అట్లే ఆకాశంలో ఆకాశం యొక్క స్వరూపము దాని గుణము అవకాశం ఇచ్చున్నది ఆకాశం అంత దాని స్వరూపం చెప్పుకున్నాం కదా అవకాశం ఇచ్చుట అనేది ఆకాశంలో ఉంది మరి చైతన్యం సదంశం కూడా ఉంది రెండు ఉన్నాయని చూపెడుతున్నాడు శ్లోకము అరవై ఏక స్వభావం సత్ ఆకాశోధి స్వభావకహ నావకాశ సతి వ్యోమి స్థితం చైతన్యంలో ఒకటే అంశం ఉంటది ఏది సదంశం కానీ ఆకాశంలో రెండు అంశాలున్నాయి సదంశం ఉన్నది మరి అవకాశం ఇచ్చుట దాని స్వరూపం అది కూడా ఉంది రెండు ఉన్నాయి అని ఏక స్వభావం సత్తత్వం సత్తత్వం ఏక స్వభావం గలది సత్ అనేది మాత్రం ఉంది ఆకాశే ద్విస్వభావక ఆకాశం రెండు స్వభావాలు కలిగి ఉన్నది రెండు గుణాలు ఉన్నాయి సతి అవకాశ నా సత్ రూప బ్రహ్మ ఉన్నందు అవకాశం లేదు అక్కడ కేవలం సద్ ఉన్నది సత్ ఉన్నది ద్వయం స్థితం ఇక ఆకాశంలో రెండు ఉన్నాయి ఏవి సత్తత్వం ఉన్నది మరి అవకాశ స్వభావం కూడా ఉన్నది అని శ్లోకంలో చెప్పాడు టీక చూడండి ఉత్తం అర్థం విషదయతి నావకాశ యతి పైన చెప్పిన విషయాన్ని ఇంకా విశ్లేషణ చేస్తూ సత్ ఎందు అవకాశము అంటే అవకాశం అనే స్వరూపం ఆకాశానికి ఏదైతే ఉందో అది లేదు సదంశం నందు కేవలం సత్ ఉన్నది కానీ ఆకాశంలో మాత్రం రెండు ఉన్నాయి యాభై అంకం సద్వస్తువుని అవకాశ నా అస్తి కింటూ సత్ స్వభావ ఏకహా ఏవ సద్వస్తువు అవకాశం లేదు కాని కేవలం సత్ స్వభావం గలదై ఉంది ఆకాశేతు ఆకాశం సచ సత్ ఆ బ్రహ్మం యొక్క సదంశం ఉన్నది సత్స్వభావ చవకాశ స్వభావ అరి ఆకాశం యొక్క స్వరూపం ఏమని చెప్పుకున్నాము అవకాశం ఇచ్చినది ఆకాశం ఆ అవకాశ స్వభావం కూడా ఆకాశంలో ఉంది మరి సత్ స్వభావం కూడా ఉంది ఇది ద్వయం స్థితం ఈ రెండు స్వభావాలు గలది ఆకాశము సత్తులో మాత్రం సదంశం ఒకటే ఉంటుంది సత్ స్వభావం గలది మాత్రమే ఉంటుంది స్థితం అంటే విద్యతే ఇత్య ఏ విధంగా ఆకాశంలో రెండు అంశాలు ఉన్నాయి సదంశంలో మాత్రం ఒకటే ఉంది సద్ ఆకాశయోహో ఏకద్వి స్వభావత్వం ప్రకారాంతరైన ఇప్పుడు ఒక రకంగా ఆకాశంలో రెండవసారు ఉన్నాయి సత్ రూప బ్రహ్మందు సత్ స్వభావం మాత్రం ఒకటి మాత్రమే ఉంది అని ఒక ప్రకారంగా చెప్పి ఇప్పుడు ప్రకారాంతరం చేత అంటే వేరే ప్రకారం చేత ఇదే చెప్పిన విషయాన్ని అంటే ఆకాశం ద్విస్వభావకము చైతన్యము బ్రహ్మము సత్ స్వభావకము అని అదే విషయాన్ని ప్రకారాంతరం చేత చెప్తున్నాడు చూడ శ్లోకము అరవై యద్వా ప్రతిధ్వనిర్వ్యో గుణో నా సౌ సతీక్ష ధ్వని తేన సదేకం దిగుణం అంటే చేత వేరే ప్రకారం చేత చెప్తూ ఉన్నాడు వ్యోన గుణ ప్రతిధ్వని శబ్ద గుణకం ఆకాశం అని అంటాం గదాం ఈ ప్రతిధ్వని రూప శబ్దము ఆకాశంలో ఉంది ఆ ధ్వని ఆకాశం యొక్క గుణం ఈ శబ్దము అనేటువంటి ఏ ధ్వని ఉన్నదో ఇది చైతన్యం నందు సద్ప లేదు అశబ్దం స్పర్శ రూపం వ్యయం తథారసం నిత్యం అని తృతి చెప్పిన ప్రకారంగా అందులో శబ్దం లేదు కేవలం సత్ స్వభావం మాత్రం ఒకటే ఉంది ఎక్కడా సద్వస్తువు నందు వ్యోమిని సని ద్వ ఆకాశంలో సద్ స్వభావం ఉన్నది ధ్వని రూప శబ్దం కూడా ఉంది శబ్ద గుణం కూడా ఉంది రెండు ఉన్నాయి తేనా సద్ ఏకం వియత్ ద్విగుణం ఈ కారణం చేత సద్వస్తు సత్ స్వభావం గలది ఏక స్వభావం ఉన్నది మరి వియత్ అంటే ఆకాశం ద్విగుణం ఆకాశంలో రెండు గుణాలు ఉన్నాయి అని ప్రకారాంతరం చేత చెప్పిన మొదటి ప్రకారం ఆకాశంలో అవకాశ స్వభావం ఒకటి ఉన్నది మరి సత్ స్వభావం కూడా ఉన్నది రెండు ఉన్నాయని చెప్పినాడు ఇక్కడనేమో ఆకాశంలో రెండు స్వభావాలు ఉన్నాయి రెండు గుణాలు ఉన్నాయి కానీ అవకాశ స్వభావము అనే చోట ప్రతి ధ్వని అనేటువంటి గుణముని చెప్పినాడు అంతే ఈ గుణం ఉన్నది మరి సత్ స్వభావం కూడా ఉన్నది అంటే ఆకాశ అస్థి అనేటువంటి అస్తిత్వం కూడా ప్రతీతి మరి ఆకాశం ధ్వని కూడా ఉంది శబ్ద గుణకం ఆకాశం లక్షణానుసారంగా టీక చూడండి యాభై నాలుగవ అంకం చూడండి ప్రతిధ్వని వ్యోమ్న గుణ ఇది ఉపపాదితం అధస్తాత్ అసో ప్రతిధ్వని సద్వస్తుని నా ఈక్షతే నా ఉపలభ్యతే ఇంత పూర్వము ఆకాశంలో ప్రతిధ్వని రూప శబ్దం ఉంటుంది అని మనం చెప్పుకుంటూ వచ్చాం అధ్యారోపణం చేసేటప్పుడు ఆకాశాది పంచభూతాల యొక్క ఉత్పత్తి క్రమతో చెప్తున్నప్పుడు ఆకాశంలో ఒక గుణం ఉంటుంది ధ్వని రూప శబ్దం ఇక వాయువులో రెండు గుణాలు ఉంటాయి తేజంలో మూడు గుణాలు ఉంటాయి అని ఈ విధంగా చెప్తున్నప్పుడు అక్కడ ఆకాశంలో ధ్వని రూప శబ్దం అనేది ఒకటి ఉంటుంది అని పూర్వం చెప్పబడింది ఆ ధ్వని అనేది సతి నీక్ష సదు వస్తువు నందు లేదు ఏమున్నది సత్ స్వభావం ఒకటి మాత్రమే ఉంది కానీ వ్యోమిని ఆకాశం నందు సత్ ధ్వని రెండు ఉన్నాయి సత్ స్వభావం ఉన్నది ధ్వని రూప గుణం కూడా ఉంది ఆకాశంలో రెండు ఉన్నాయి సత్ శబ్దవు సత్ ఉన్నది శబ్దం కూడా ఉన్నది రెండు ఉన్నాయి ఉభవు అవి ఉపలభ్యత రెండు కూడా ఆకాశం నందు అంటే ప్రతీతి అవుతున్నాయి తేనె కారణేనా తేనా శ్లోకంలో ఉంది తేన అంటే ఈ కారణం చేత సద్ ఏక స్వభావం వియత ద్విగుణం అంటే ది ద్విస్వభావకం ఇత్యర్థ ఈ కారణం చేత ఏం చెప్పినట్లయింది పూర్వం వలనే సత్ ఏక స్వభావం గలదు ఉన్నది ఆకాశము ద్విస్వభావకమున్నది అని చెప్పడం అయింది తర్వాత శ్లోకానికి అవతారిక నన్ను ఆకాశస్య సద్భ్రహ్మ కార్యత్వే ఆకాశస్య సత్తా ఇది సత ఆకాశర్మత కుత ప్రతిపాతి ఇది ఆశంఖ్య ఇప్పుడు శంకాకారుడు అంటాడు నను సద్భ్రహ్మ కార్యత్వే ఆకాశస్య ఆకాశము సద్భ్రహ్మం యొక్క కార్యము అని చెప్పినప్పుడు ఆకాశం యొక్క సత్తా అని ఏ విధంగా సత్ బ్రహ్మం యొక్క అస్తిత్వము సదంశం ఉందో సత్ స్వభావం ఉందో అది ఆకాశం యొక్క ధర్మముగా విపరీతంగా ఎందుకు కనపడుతుంది అని అంటాడు ఆకాశ అనేది ఈ అస్థి సదంశం ఉందో ఆకాశం యొక్క ధర్మముగా ప్రతీతి అవుతుంది ఏ విధంగా ప్రతి వస్తువు కూడా ఉన్నది ఉన్నది ఉన్నది అని ఈ రూపం చేత గోచరిస్తుంది కదా ఘటహస్సన్ పటహస్సన్ పాసానహస్సన్ అని ప్రకారంగా ఆకాశహసన్ వాయు సన్ అంటే అస్తిత్వం ఉన్నది ఉనికి ఆ సత్త ఏదైతే ఉందో అది ఆయా వస్తువుల యొక్క ధర్మ రూపకంగా తెలియబడుతున్నది అంటాడు సత్తు ఇది సద్రూపము ఈ ఉండి కూడా ఆకాశం యొక్క ధర్మముగా ఎందుకు ప్రతీతి అవుతుంది ఆకాశము ఉన్నది అనంటే ఆ ఉనికి అనేది ఆకాశం యొక్క ధర్మముగా తెలియబడుతుంది ఎందుకట్లా అనంటే దానికి సమాధానం శ్లోకం ద్వారా చెప్తున్నాడు అరవై శ్లోకము యాశక్తి కల్ప ఏ ద్యోమ సా సద్భిన్నం ఆపాద్య ధర్మ ధర్మత్వం వ్యత్యయల్పయేత वास्तव आकाशम अदिषा अदे प्रधानमंटे दाने कलित आकाशमें का सत् आकाशम धर्म ऐडी एन अंटे ये शक्ति अकाशाने कलची उत्पन्न चेसो आ शक्ति ओकर महिमचेतने భ్రాంతి చేత విపరీతంగా సదంశము ఆకాశం యొక్క ధర్మముగా తెలియబడుతుంది మొట్టమొదలు ఆకాశము సృష్టించబడింది దేని చేత మాయ చేత తర్వాత ఆ మాయనే ఆ బ్రహ్మ ఆకాశములకు తాదాత్మ సంబంధాన్ని కుదిర్చి తాదాత్మ సంబంధాన్ని ఏర్పరిచి తర్వాత వ్యత్యయన అంటే విపరీతంగా ఆ సదంశమును ఆకాశం ధర్మముగా చూపెడుతుంది ఇదంతా మాయా కార్యం అంటాడు మాయా మాయా సర్వసంభవాత్ మాయ ఉంటే ఏం కాదు చెప్పండి విత్తయానంటే విపరీతంగా విపరీతంగా కూడా చేసి మాయా ఉన్నది అందువల్ల ఇందులో ఆశ్చర్యపడవలసిన అవసరం ఏమీ లేదు అని శ్లోకం ద్వారా చెప్పినాడు యాభై అంకం యా మాయా సద్వస్తుని ఆకాశం కల్పయతి ఏ మాయ ఏ శక్తి అయితే సద్వస్తువు నందు ఆకాశమును కల్పించిందో సా ప్రథమత సద్వ్యోనోహో అభేదం కల్పయుత్వా ఆ శక్తి ఆ మాయా మొట్టమొదలు సద్వ్యోనోహో అంటే సద్వస్తువునకు మరి ఆకాశమునకు తాజాత్మ అభేదాన్ని కల్పించి ఎందుకనంటే అధిష్టాన అధ్యస్థములకు తాజాత్మ సంబంధం ఉంటది అధిష్టానాన్ని విడిచి అధ్యస్థ వస్తువు కనపడది అందుకని అధిష్టాన అధ్యస్తములకు తాదాత్మిక సంబంధాన్ని మొదలు కల్పించి తర్వాత ధర్మధర్మ భావం వైపరీత్యన కల్పయ్యతి మొదలు తాదాత్మిక సంబంధాన్ని ఏర్పరచి తర్వాత ధర్మధర్మ భావాన్ని కల్పన చేసింది అంటే ఈ సదంశము ఏదైతే అధిష్టాన రూపంలో ఉండనో దాన్నే ఆకాశం యొక్క ధర్మముగా ధర్మధర్మ భావాన్ని కల్పన చేసింది అత ఆకాశ సత్తా ఇది భానం ఉప పద్యతే అందుకని ఆకాశం యొక్క సత్తా అని ఈ విధంగా సదంశమే ఆకాశం ధర్మముగా తెలియబడుతుంది ఇదంతా మాయాకార్యం శక్తి యొక్క వైపరీత్యం అంటాడు వాస్తవంగా ఆకాశ ఆస్తి ఘటహస్తి రూపం చేత చైతన్యము అన్నిట్లో ప్రతి కానీ ఆ చైతన్యము ఈ వస్తువుల ధర్మముగా తెలియబడుతుంది అంటాడు ఏ విధంగా నైయాయకులు సప్త పదార్థాల్లో సామాన్యమనేది ఒకటి ద్రవ్య గుణ కర్మ సామాన్య సామాన్యమనేది ఒక పదార్థం అది ఎలా ఉంటుంది అని సామాన్య జాతి రూపంలో ఉంటది ఏ విధంగా గట సన్ పట సన్ సన్ సన్ సన్ సన్ అంటూ అన్నిట్లో ఏ సత్త మనకు కనపడుతుందో ఇది సామాన్య రూప జాతి అంటారు వాళ్ళు ఇది సత్ స్వరూపము బ్రహ్మం యొక్క స్వరూపం చెప్పరు వాళ్ళు ఈ ఘటస్ సన్ ఆకాశ సన్ ఏదైతే ఉందో సన్ సన్ అనేది తద్్రూప బ్రహ్మం యొక్క అంశం అని చెప్పారు వాళ్ళు సత్తా జాతి ఇదొక పృథక్ పదార్థం అంటారు వాళ్ళు వాళ్ళ దృష్టితోనే ఈ చేయబడింది భ్రంతి చేత అంటున్నారు వాళ్ళు ఆ విధంగా ఆకాశ సన్ అది భ్రాంతి మాయా కల్పితమే అది కూడా మాయనే భ్రంతి చేత చూపెడుతున్నది ఏ ఆకాశాన్ని మాయ సృష్టించిందో అదే మాయా ఆకాశంతో పాటు సదువస్తువును దాని యొక్క ధర్మంగా చూపెడుతుంది విపరీతంగా ఇందులో ఏమి అతిశ వ్యక్తి లేదు ఆశ్చర్య అవసరం లేదు మాయా సర్వసంభవా మాయా ఉన్నది ఎందుకు అఘటన ఘటన పటిసి మాయా ఘటింప దాన్ని కూడా ఘటింపజేసి చూపెడుతుంది కాబట్టి ఇందులో ఏం ఆశ్చర్యం అని శ్లోకం ద్వారా చెప్పినాడు యా మాయా సద్వస్తుని ఆకాశం కల్పయతి సా ప్రథమత సద్వ్యం అభేదం కల్పయత్వా పశ్చాత్ ధర్మధర్మీ భావం వైపరిత్యన కల్పయతి అత ఆకాశ సత్తా ఉప పద్యతే ఇత అని ఇక్కడ ఒక టిప్పణ ముందు చూడండి డెబ్బై ఆరు టిప్పన్లో ఏమున్నది ఆకాశం అంటే దేనికంటారు స్థితి అవరు ప్రసరణ విషయ అనుకూల పదార్థ అవకాశ ఉండడానికి మనం అటు ఇటు సంచరించడానికి అనుకూలమైన పదార్థం ఏదో అది అవకాశము అని ఈ విధంగా ఒక లక్షణం చేస్తున్నాడు ఇక రెండవ లక్షణం ఏది శబ్ద గుణకం ఆకాశం ప్రతిధ్వని రూప శబ్దం ఏదైతే ఉందో అది ఆకాశం అదే దాని యొక్క లక్షణము అని ఈ విధంగా చేస్తున్నాడు ఆకాశము అవకాశ స్వరూపం ఉన్నది మరి ఆకాశం సత్ అనుసృతమై కూడా ఉంది అంటే రెండు అంశాలు ఆకాశంలో డెబ్బై ఎనిమిదో ఏం చెప్పినాడు కులారి దేశ విషయ్ అంటే ఈ పోకిలు బాగా ఉంది కదా ఖాళీ స్థలం ఇదంతా కూడా పార్థివాదికి శబ్ద రూపు నిమిత్త ప్రతిధ్వని హే అంటే ప్రతిధ్వని దేనికంటారు ఆకాశంలో కేవలం శబ్దం ఉంది శబ్ద గుణకం ఆకాశం కాని ప్రతిధ్వని ఎప్పుడు వస్తుంది ఆ పృథ్వ్యాధుల యొక్క సంబంధమైనప్పుడు ఏ విధంగా బేరీ దండ అనేటువంటి రెండు వస్తువులు ఉన్నాయి ఇవి పృథ్వీ కార్యములు స్థూలం ఉన్నాయి కాబట్టి పృథ్వీ కార్యములు ఆ పృథ్వీ కార్యముల వాటిలో రెండింటి యొక్క సంబంధమైనప్పుడు అంటే ఆ బేరి పైన దండతో కొట్టినప్పుడు ఢమ్ అని అయితే ఆ సాధారణంగా ఢమ్ శబ్దం వస్తుంది కానీ అదే బేరీ దండను కొన్ని కుండ పర్వత ప్రాంతాల్లో ఆ శబ్దాన్ని వాయించినట్లయితే ప్రతిధ్వని వస్తుంది ఒకసారి కాదు రెండు సార్ల మూడు సార్ల నాలుగు సార్ల ఆ శబ్దం వినపడుతుంది దానికి ప్రతిధ్వని అంటారు పులార దేశ అన్నాడు పులార్ దేశ అంటే ఖాళీ స్థలము అంటే పర్వత ప్రాంతాల్లో కుండగోహల్లో ఇత్యాది దేశాల్లో ఖాళీ స్థలాల్లో పార్థివ భాగమైనటువంటి వస్తువులను కనుక సంబంధం చేసినట్లయితే అక్కడ ఉద్భుతమైతే శబ్దం ఆ ప్రతిధ్వని రూప శబ్దం అంటారు డెబ్బై తొమ్మిదో చూడండి వ్యతియన కల్పయేత్ అని ఏదైతే శ్లోకం చెప్పబడి ఉందో దాన్ని విశ్లేషణ చేస్తూ టిప్పం ద్వారా చెప్తూ ఉన్నాడు సద్రూపుజో ధర్మి ఆధార హై ఆకాశము కల్పితము సద్రూప బ్రహ్మము ఆధారము అధిష్టానమున్నది తామే ధర్మం ఆశ్రయ్ కల్పితి హై ధర్మి ఆధారం నందు ధర్మము అంటే ధర్మిని ఆశ్రయించుకొని ధర్మము ఆకాశ రూపుజో ధర్మం कलत हुआ आश्रित धर्मेदी आकाशम धर्मी अदिष्ठा ब्रह्म अधिषा ब्रह्म ना धर्म रूप आकाशाने कल इकड़ अधिष्ठान सद्रह्म धर्मी अकाशम धर्मी धन्युना तमें अट జైసే రజ్జు కే ఆశ్రిత అవిద్య రజ్జు విషే సర్పకు కల్పికే రజ్జు మే స్థితి ఇదంతా సర్పకే అభేదాత్మకు కలిపికే ఉదాహరణ ఇచ్చి చెప్తున్నాడు రజ్జు సర్ప దృష్టాంతం భ్రాంతి చేత తాడు ఎందు పాము భ్రాంతి అయింది అనుకోండి అక్కడ ఆ పామును కల్పించింది ఎవరు అంటే ఆ రజ్జు అవచ్చిన చేతనాశ్రితమైనటువంటి అవిద్య ఆ అవిద్య క్షోభించి రజ్జువు సర్పమును సృష్టించి చూపెడుతుంది అంటే ఇక్కడ అధిష్టానము ఆధారము రజ్జువు సర్పము ధర్మం రజ్జువు ధర్మి సర్పము ధర్మము ఈ విధంగా కల్పించి ఆ సర్పానికి మరియు రజ్జువుకు తాదాత్మ్య రూప అభేదాన్ని కల్పిస్తుంది అంటే రజ్జువుతో కలిసి సర్పం యొక్క ప్రతీతి అవుతుంది విధంగా అయం సర్పహ అని ఈ విధంగా ఈ అయం అనేది ఏదైతే ఉందో రజ్జు యొక్క హిధమోశం ఆ ఇదమే పుల్లింగంలో అయమైతది స్త్రీలింగంలో ఈయమైతుంది నపుసకంలో ఈధముగానే ఉంటది ప్రాతిపదిక రూపంలోనే ఉంటుంది అయితే సర్పమును పుల్లింగంలో చెప్పేది ఉన్నది కాబట్టి ఆ ఇదము అయమైంది అయం సర్ప ఈ అయం అనేది రజు యొక్క ఇదమంశం అధిష్టానమైనటువంటి రజు యొక్క ఇదమంశముతో తాదాత్మ అభేద సర్పమును చూపెడుతుంది అయం సర్ప అంటూ ఈ విధంగా రజ్జుకు సర్పానికి తాదాత్మ్య అభేదాన్ని కల్పించింది ఎవరు ఆ రజ్జు అవచ్చిన చేతన ఆశ్రిత అవిద్య తర్వాత పీచే అదే అవిద్య ఏం చేస్తుంది ఏ సర్పే ఇసరి తీసే ఇదంత రూపు ధర్మే ఆధార ధర్మ ఆశ్రీత భావు ఆరు సర్ప రూపు ధర్మమే ధర్మీ విపరీతాకరి కల్పుతాయి ధర్మి అయినటువంటి రజ్జు నందు సర్పరూప ధర్మమును అంటే ఆశ్రితమైన ధర్మమును కల్పన చేస్తుంది మళ్ళా ఆ విద్యను ఏం చేస్తుంది ధర్మమైనటువంటి సర్పము నందు రజ్జు యొక్క ఇదంతను చూపెడతాది విపరీతంగా అయం సర్ప అనవచ్చు సర్పోయం అనొచ్చు ఉంటా కూడా చెప్పొచ్చు కదా సర్పోయం అయం సర్ప ఉంటా కూడా చెప్పవచ్చు ఈ విధంగా ధర్మమును ధర్మిగా ధర్మిని ధర్మముగా ఉంటా కూడా విపరీతంగా కూడా చేసి చూపెడుతుంది అవిద్య కలిసే సత్ అవర ఆకాశకే ధర్మ ధర్మ భావకు సర్వకార్య సమర్థం మాయా కల్పితిహ్ అదే విధంగా సదురూప బ్రహ్మమునందు ఆకాశ రూప ధర్మము మొదలు కల్పించబడింది మాయా చేత అప్పుడు సత్ బ్రహ్మమునకు ఆకాశానికి తాజాత్మాన్ని కల్పించింది అభేదాన్ని కల్పించింది ఇదం ఆకాశం అని ఈ విధంగా అనండి ఇప్పుడు దృష్టాంతంలో వలే ఆ ఇధం అనేది అధిష్టానం సద్వస్తువు యొక్క అంశం దానితో తాదాత్మ్యపన్నం చేసింది ఆకాశాన్ని ఇదం ఆకాశం అని తర్వాత ఆయుధం సదంశం ఏదైతే ఉందో దాన్ని ఉల్టా చేసి ఆకాశ అస్థి అని ఉల్టా అయిపోయింది అనేది సదంశం అది ఆకాశం యొక్క ధర్మముగా అయిపోయింది మొదలు ధర్మిగా ఉండే సతము ఇప్పుడు ఆకాశం యొక్క ధర్మం అయింది ఈ విధంగా ఎందుకయింది అని అంటే మాయా అది ఎటువంటిది అంటే సర్వకార్య సమర్థం మాయా అన్నాడు సర్వకార్యములను చేయుట ఎందు సమర్థం ఉన్నది కర్తం అకర్తం అన్యతా కర్తం సక్యతే మాయ అది చేయుటకు సమర్థమే చేయకుండా ఉండుటకు సమర్థమే అన్యత ప్రకారంగా చేయుటకు సమర్థమే ఏ విధంగానైనా చేయగలుగుతుంది అది మాయా జరగరాని కూడా జరిపిస్తుంది ఏ విధంగా మహాభారత యుద్ధంలో జయద్రథుని చంపే ప్రసంగంలో సూర్యుడు అస్తమించక పూర్వమే సూర్యుడు అస్తమించినట్లుగా చూపెట్టింది మాయ ఆ కృష్ణుడు మాయను ఆహ్వానించినాడు ఆహ్వానించి అమ్మా మరి అర్జునుడు మరణించేటువంటి ప్రసంగం ఏర్పడుతుంది మరి ధర్మానికి విరోధం అవుతుంది జయం కలుగుతుంది ఈ విధంగా జరుగుట యోగ్యము కాదు ఎందుకంటే నేను అవతారానికి ముందుకొచ్చిన ఎక్కడెక్కడ అధర్మం పెరుగుతుందో దాన్ని రూపమాపి ధర్మాన్ని స్థాపన చేయడానికి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యూగేవి మరి అధర్మం గెలిచిన తర్వాత నా అవతారం యొక్క విశేషం ఏమిటి దీని అసలు లోకం అధర్మం పెరిగిన తర్వాత బాగుండదు అని చెప్పి మాయను ఆహ్వానించి నువ్వు కాస్త ఇప్పుడే సూర్యాస్తమయ్యనట్లుగా చెయ్యి అన్నాడు వెంటనే సూర్యుడు అస్తమించినట్లుగా అయింది అప్పుడు కౌరవులందరూ కూడా ఎంతో సంతోషం చేస్తారు ఎందుకంటే అర్జునుడు ప్రత్యక్షించేస్తుడు ఈ రోజు సూర్యాస్త సమయం వరకు జయద్రథుని వాడే సైంధవుడు కదా వాణ్ణి చంపకపోతే నేనే స్వయంగా చితి పేర్చుకొని నేను చితిలో దూకి అగ్ని రగిల్చుకొని చనిపోతాను ప్రతీకం చేసినాడు అయితే ఇప్పుడు ప్రత్యేకంగా భంగమైపోయింది సూర్యాస్తమయం అయిపోయింది కానీ సైంధవుడు జయద్రథుని మాత్రం చంపలేకపోయాడు అర్జునుడు ఈ సంతోషాన్ని పట్టలేక ఆ కౌరవులు మరి వారితో పాటు జయద్రథుడు కూడా అర్జునుడు నన్ను చంపుతానన్నాడు కదా వాని సావునే నేను కళ్ళతో చూస్తాను వాడు కూడా ఎదురు ఇక అంతవరదంగా అర్జునుడు తయారయ్యిందిగా చితి అన్ని తయారయ్యిండి అందులో ఆ చితిలో కూడా కూర్చున్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు ఏమయ్య అర్జున ఒక భీరువులాగా చనిపోవడానికి సిద్ధమవుతున్నాడు ఒక వీరు లాగా వీరాసనం వేసుకుని ధనుసును ఎక్కువ పెట్టి బాణం కూడా ధనుసుకు ఎక్కువ పెట్టి తయారుగా ఉండు ఆ విధంగా చావు అన్నాడు అంటే కృష్ణుని అభిప్రాయం వేరే ఉంది అప్పుడు శ్రీకృష్ణుడు మళ్ళీ మాయను ఆహ్వానించి అమ్మా ఇక ఆ మాయను తొలగించు మళ్ళీ సూర్యుడు కనిపెట్టలాగా చెయ్యి అని అన్నాడు సూర్యుడిని మళ్ళా కనిపెడేట్గా చేసింది ఎప్పుడైతే సూర్యుడు కనపడే అయిందో వెంటనే అందరూ నివ్వర పోయారు అరే సూర్యాస్తమయం అయిందనుకున్నాం ఇంకా సూర్యుడు అస్తమించనే లేదే అని అందరు ఆశ్చర్యపడుతూ ఉన్నారు వెంటనే అర్జును శ్రీకృష్ణుడు అర్జున ఏం చూస్తావు అదిగో సూర్యుడు ఇదిగో సైంధవుడు చంపు ఎగిరి అన్నాడు చూసారా వెంటనే అర్జునుడు ఆ సైంధవుడు ఎదురుగానే ఉన్నాడు పక్క పక్క నవ్వుతున్నాడు అర్జును యొక్క సాగు నాకు అన్లార చూస్తా అని వెంటనే సూర్యుడు కనిపించగానే అర్జునుడు ఆ శ్రీకృష్ణుని ప్రేరణ మేరకు బాణాన్ని చక్కగా గురిపెట్టి ఆ సైంధవునికి తగేటట్లు వదిలేడు మళ్ళా అతని తల కింద పడకుండా దాన్ని ఎగిరించుకుంటూ అతని తండ్రి ఎక్కడో తప్పు చేసుకుంటూ ఉన్నాడు అతని ఒడిలో పడాలే ఈ తల అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ విధంగానే ఆ బాణము ఆ తలను తీసుకెళ్లి తన తండ్రి ఓడిలో వదిలింది అప్పుడు ఆ తండ్రి తన కుమారుని యొక్క ఆ తలను చూశాడు చూసి వాడు కూడా తెచ్చాడు అక్కడ చూసారా ఈ విధంగా భారతం కథలో మనకు తెలుస్తుంది మాయ యొక్క అఘటన ఘటన పటీయస్థం సక్యము కాని దాన్ని కూడా చేసి చూపెడుతుంది మాయా చూసారా ఆ విధంగా భగవంతుడు అయినటువంటి శ్రీకృష్ణుడు యొక్క లీలల్లో అనేక చమత్కారాలని కూడా మాయా కార్యమే అనేక విధాలుగా చేసింది అది అటువంటి అఘటన ఘటన పటిసి మాయ ఏదైతే ధర్మిని ధర్మి ధర్మాన్ని విపరీతంగా కూడా చేసి చూపెడుతుంది అందువల్ల ఏ మాయ ఆకాశం కల్పించబడిందో ఆ మాయ ఈ సద్రూప బ్రహ్మమును ఆకాశం యొక్క ధర్మముగా చూపెడుతుంది అని ఈ విధంగా టిఫన్ ద్వారా చెప్పినాడు ఐసే వాయు ఆది సర్వ ప్రపంచ విషయ జాన్ అదే విధంగా వాయు అస్థి మరి తేజ అస్థి ఈ విధంగా సదంశాన్ని ఆయా వాయువాదుల యొక్క ధర్మ రూపకంగా ఈ మాయనే కల్పిస్తుంది అని అతిదేశం చేసినాడు ముందు కూడా ఇట్లా తెలుసుకోవాలని చెప్పాను సరే తర్వాత ఇప్పుడు అరవై శ్లోకానికి అవతారిక చూద్దామా యాభై అంకం మాయ వైపరీత్యం కథం సంఖ్య సత ఇది చూడు మాయ చేత ఈ వైపరీత్యం ఎట్లా చేయబడింది ఎందుకు చేయబడింది అని అంటే ఇంకేం చెప్పేది ఉన్నది ఆ మాయ అందరికి బ్రాంచ్ ని కలిగించి విపరీత చేసేటట్టుగా చేస్తుంది భ్రమ కలిగిస్తుంది ఆకస్మిక ధర్మముగా సత్ ఏదైతే తెలియబడుతుందో ఇది మాయ యొక్క వైశిష్టమే మాయ యొక్క కార్యమే అనేక మందికి అనేక రకాలుగా బ్రాంచ్ అయితుంది లౌకికులకు ఒక రకంగా బ్రాంచ్ అయితే తార్కికులకు మరొక రకంగా అంటే చెప్తున్నాడు అరవై నాలుగుకాంతి మాయా ఉచితం హి తత్ ఇది మాయాకు ఉచితమే అంటాడు ఉన్నదాన్ని లేనట్టుగా లేని ఉన్నట్టుగా చూపెట్టేది దాని పని ఏం చేస్తుంది ఆ మాయా అంటే సతహ వ్యోమత్వం లౌకికాహ సద్ప బ్రహ్మమే ఆకాశాకారాన్ని పొందింది అని లౌకికులు అంటారు ఇక తార్కికాహచ వ్యోమన సత్తాము అవగచ్చంది తార్కికులేమో ఆ సద్భ్రహ్మమును ఆకాశం యొక్క ధర్మముగా తెలుసుకున్నారు ఇట్లా అనేక అనేక రకాలుగా బ్రాంత్ అవుతుంది ఇదేమి ఆశ్చర్యం కాదు మాయా ఉచితం హి తత్ మాయకు ఇది ఉచితమే అంటారు ఇది ఏమి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంటాడు టీక చూడండి అరవయో అంకం తత్వ విచారే క్రియమానే మృద ఘట రూపత్వం ఇవ సత వ్యోమత్వం ఆపన్నం సద్వస్తున ఆకాశ ప్రాప్తం లౌకికా ప్రాణిన ఏ విధంగా మృత్తిక యొక్క పరిణామమే ఘటం అదేవిధంగా సద్వస్తువు యొక్క పరిణామమే ఈ ఆకాశము అని లౌకికులు అనుకుంటారు ఇక్కడ పరిణామవాదం చెప్తున్నాడు లౌకికులు సదువస్తు పరిణామాన్ని పొంది ఆకాశ రూపంలో అయ్యింది ఏ విధంగా మృతికయే పరిణామాన్ని పొంది ఘట రూపకంగా అయ్యిందో అట్లా అని లౌకికులు అంటున్నారు కింద టిప్పను కూడా ఉంది చూడాలి ఎనభైవ టిప్పను ఇహ లౌకిక ప్రాణికే కథనితే జగతుకు బ్రహ్మకా పరిణామం దుగ్ధుకా దీకి న్యాయ వికారం మానే హారే పరిణామవాది శుద్ధైత మత వాళ్ళ ఆధిక నవీన వైష్ణవానికి అభిగ్రహణే లౌకికులంటే క్లౌకిలు అనే కాదు ఉపలక్షణంగా పరిణామవాదాన్ని చెప్పేటువంటి ఏ ఏ వాదులు ఉన్నారో వారందరి అభిప్రాయాన్ని ఇక్కడ తెలుసుకోవాలి వారందరు కూడా సదువస్తు పరిణామాన్ని పొంది ఆకాశాది రూపంగా అయ్యింది అని అంటున్నారు మరి వారికి కూడా భ్రాంతి కలిగింది సదువస్తు పరిణామాన్ని పొందదు పరిణామాన్ని పొందితే అనిత్యం కానీ వేదాంతరీత్యా సద్వస్తువు ఉన్నది ఉన్నట్టుగానే ఉండి అది వివర్తమై అయ్యి ఆకాశాది ప్రపంచ రూపంలో గోచరం అవుతుంది కానీ పరిణామ రూపంలో కాదు కానీ వీళ్ళు పరిణామం అంటున్నారు కాబట్టి వీళ్ళకి భ్రాంతి అయిందా లేదా అట్లే శాస్త్రేషు మధ్య తార్కికా తద్వైపరీత్య వ్యోమ్న గగనస్ ధర్మిన సత్తా సద్ప ధర్మ జాతి చ అవగచ్చి అంటే జానంది ఇక శాస్త్రకారులు తార్కికులు మొదలైనటువంటి వాళ్ళు తద్వైపరీత్యన దానికి విపరీతంగా అంటే ఆకాశము సద్వస్తువు యొక్క కార్యము అని కాకుండా ఆ సద్వస్తు ఆకాశం యొక్క ధర్మము అని విపరీతంగా తెలుసుకుంటున్నారు ఆకాశం యొక్క ధర్మము అంటే సత్ అంటే సామాన్య జాతి అని ఈ విధంగా చెప్తున్నారు తార్కికులు సన్ సన్ సన్ సన్ అంటూ ప్రతి వస్తువులో ఏదైతే అస్తిత్వం ఉనికి కనపడుతుందో అది బ్రహ్మం యొక్క స్వరూపం అని వీళ్ళు వేదాంతలు అయితేనేమో ప్రియ రూపం చేత సర్వత్రా బ్రహ్మం వ్యాపించి ఉంది చెప్తున్నారు ఆ సత్తా అనేది బ్రహ్మం యొక్క ఉనికి బ్రహ్మమే సద్రూపంలో గోచరిస్తుంది ప్రతి వస్తువు నందని చెప్తారు వేదాంతులు కానీ వీళ్ళు ఆ విధంగా చెప్పరు ప్రతి వస్తువు సన్ సన్ సన్ ఘట సన్ పాఠ సన్ పాసాణ సన్ ఆకాశ అని ఈ విధంగా సన్ సన్ అనేది ఏదైతే ఉనికి ఉన్నదో ఇది సద్రూప బ్రహ్మం కాదు సప్త జాతి సామాన్య పదార్థం సప్త పదార్థాల్లో పృథక్ పదార్థం ఒకటి ఉంది సామాన్యము అని ఆ సామాన్యమైనదే సత్తా జాతి వ్యాపక జాతి అంటారు అదే ఆ వస్తువుకు ధర్మముగా చెప్తారు త్రైకాలిక అబాధ్య రూపమైనటువంటి పరబ్రహ్మ వస్తువై ఉండగా అది ఒక ధర్మముగా చెప్తున్నారు ఈ తార్కికులు మరి వీళ్ళకు బ్రాంతి అయిందా లేదా చెప్పండి బ్రాంతి కలిగింది నను అన్యస్య అన్యత ప్రతీతి అనుపన్న ఇచ్చే ఆసంఖ్య అంత్ ఎట్లా కలిగింది అన్ని వస్తువు అన్ని ప్రకారంగా ప్రతీతి ఎట్లా సంభవము అంటే శ్లోకంలో చివరి పాదములు చెప్పినాడు మాయాహ ఉచితం హి తత్ అన్నాడు ఇది మాయకు ఉచితమే అన్నాడు ఎందుకు అది అఘటన ఘటన పట్టి వేసి ఉన్నది అందుకని అది ఏమైనా చేయగలుగుతుంది కర్తం అకర్తం అన్యత కర్తం శక్యతే ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏమి లేదు తత్ విపరీత దర్శన హేతుత్వం మాయాయా యుక్తం ఇత్యథ విపరీత దర్శనం చేయుట మాయకు యుక్తమే ఉచితమే అని శ్లోకంలో చెప్పినాడు మాయా విపరీత ప్రతీతి హేతుత్వం లౌకిక న్యాయ ప్రదర్శన స్పష్టీకరవతి ఆ మాయలో ఉన్నది ఒక రకంగా ఉంటే మరొక రకంగా చేసి చూపెట్టేటువంటి సామర్థ్యం ఏదైతే ఉందో అది ఉచితమే అని అంటూ లౌకిక దృష్టాంతాన్ని చెప్తూ ఉన్నాడు శ్లోకాన్ని ప్రవృత్తం చేశాడు అరవై ఐదవ శ్లోకం యథావర్తం భా తె అన్యాత్ భ్రమే నేతి యది సావలౌకిక వర్తతే ఏది ఏ విధంగా ఉంటుందో తనత తథత్వం భాతి అది ప్రమాణం చేత అదే ప్రకారంగా అంటే ప్రమాణం అంటే ప్రమాకరణం ప్రమాణం ప్రమా అంటే యథార్థ జ్ఞానం అంటే ఉన్నది ఉన్నట్టుగా తద్వతి తత్ జ్ఞానం యథార్థం ఏది ఎట్లా ఉన్నదో అట్లనే చూపెట్టేటువంటి జ్ఞానం యథార్థ జ్ఞానం ఆ జ్ఞానానికి కరణము సాధనము ప్రమాణము అనబడుతుంది ప్రమాణజన్య జ్ఞానం ప్రమా యథార్థం ఉంటుంది ఏదైతే దోషజన్యం ఉంటుందో అది అయార్థం ఉంటుంది అతద్వతి తత్ ప్రకారక జ్ఞానం అయథార్థ తద్వతి తత్ జ్ఞానం యథార్థ అని తర్కసంగ్రహంలో మనం పూర్వం తెలుసుకున్నాం కదా తద్వతి తత్ జ్ఞానం అంటే ఉదాహరణకు శుక్తి ఉన్నదనుకోండి ముత్య చుప్ప ఉన్నదనుకోండి తృప్తి అందు సుక్తిత్వ జాతి ఉన్నది అందుకని తద్వతి అంటే శుక్తిత్వ జాతి వతి ఎవరు శుక్తి తద్ ప్రకారకం అంటే ఆ శుక్తిత్వ జాతి రూపం చేతనే తెలియబడుతుంది అంటే ఉన్నది తెలియబడుతుంది ఇది ప్రమాణ జన్మ జ్ఞానం ప్రమ ఇది లోకంలో అనుభవం ఉందా లేదా అట్లే ఇక వస్తువు ఒకటి ఉంటే దోష బలం చేత మరొకటిగా తెలియబడితే అది అయథార్థం దానికే భ్రమ అధ్యాస విపరిత భావన అంటాం మనం ఇది లోకంలో అనుభవం ఉందా లేదా అట్లే ఈ మాయ కూడా ఉన్న వస్తువును ఉన్నదిగా తెలియనియక మరొక రకంగా తెలియజేస్తుంది అదే దాని యొక్క అద్భుత మహిమ అది దానికి ఉచితమే అంటాడు అన్యతత్వం బ్రహ్మేణేతి అన్యతత్వం అంటే ఉన్నది ఒక రకంగా ఉంటే మరొక రకంగా కనపడుట ఏదైతే ఉందో ఇది బ్రహ్మ బ్రహ్మచేత కనపడుతుంది అనేటువంటి న్యాయము సార్వలోకి సర్వలోక ప్రసిద్ధము ఉన్నది అందుకని మాయకు స్వాభావిక ధర్మమే ఉన్నది ఉన్నదాన్ని లేనట్టుగా చూపెట్టి లేని వస్తువును ఉన్నదాని మరొక రకంగా చూపెట్టుట ఇదేమన్నా మనము అసత్వపాదకము అభానాపాదకము అని కూడా పర్యాయంగా మనం చెప్పుకుంటున్నాం మరి కూడా కలగజేస్తుంది ఇది దాని యొక్క స్వభావము స్వభావం దురతిక్రమ స్వభావాన్ని అతిక్రమించడానికి రాదు దాని స్వభావం చూపెడుతుంది అగ్ని యొక్క స్వభావం కాలుస్తుంది అదే విధంగా ఈ మాయ కూడా ఉన్న వస్తువును వేరే రకంగా చూపెడుతుంది వాస్తవంగా సద్భ్రహ్మం యొక్క వివర్తము ఆకాశం ఆ ఆకాశం నందు ధర్మముగా చూపెడుతుంది మాయ యొక్క స్వభావం అంటారు ఇంకో ఒకటో టిప్పను చూడండి జాతే మాయ అఘటిత కి ఘటన మే సమర్థ హే ఎందువల్ల మాయ అఘటిత ఘటన పటిసి ఉందో ఘటింప శక్యము కాని దాన్ని కూడా ఘటింపజేసి చూపెట్టేటువంటి సామర్థ్యం గలదే ఉన్నదో తాత అందువల్ల తాకు విపరీత ప్రతీతి అంటే విపరీకి హేతుత ఉచితి హీ హే మాయలో విపరీతంగా చూపెట్టేటువంటి ఏ స్వభావం ఉన్నదో ఉన్నదో అది దానికి ఉచితమే అంటాడు ఇప్పుడు చూడండి అరవై ఆరో అంకము శుక్తి ఆది యథా ఏనా సుక్తి ఆది రూపేణ వర్తతే త తథత్వం శుక్తి ఆది రూపత్వం ప్రమాణత స్ఫురతి అన్యతత్వం రజతాది రూపత్వం త్రమేణ భ్రాంతియా ప్రతిభాతి అయం న్యాయ సర్వలోక ప్రసిద్ధ ఇత ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా ఏ శుక్తి అయితే ఉందో ఆ శుక్తిత్వ ప్రకారం చేత ప్రకారం అనేది విశేషణము శుక్తి అనేది విశేషము ఆ శుక్తిత్వ రూప విశేషణ విశిష్టమైనటువంటి శుక్తి ఆ విశేషణానికి ప్రకారము అని శుక్తిత్వ ప్రకారక శుక్తి ఇది శుక్తియే ఉంది అని మనకు ప్రమాణం చేత తెలియబడుతుంది ఇక అన్యతత్వం అంటే విపరీతంగా కనపడేది ఇది భ్రమ భ్రాంతి చేత ప్రతీతవుతుంది ఈ న్యాయము సర్వలోక ప్రసిద్ధం ఉంది మరి విపరీతంగా కనపడడానికి కారణమేంది ఏంది దోషం ఆ దోషం ఎవరు అంటే అవిద్య అజ్ఞానము మాయ ఏ దోషం లేకున్నా గానీ అవిద్య అనేదే దోషము అవిద్య ఉన్నది విపరీత కార్యము కనపడుతుంది అరవై అంకం చూడండి ఏం భ్రాంతియ విపరీత ప్రతిభానం దర్శయత్వ తన నివృత్తి ఉపాయమాహ ఈ విధంగా మాయ భ్రాంతి చేత విపరీత ప్రతీతి చూపెట్టి ఇప్పుడు దాని నివృత్తి ఉపాయాన్ని చెప్తూ ఉన్నాడు ఇంత దగ్గర సద్భ్రహ్మమును ఆకాశం యొక్క ధర్మముగా చూపెట్టింది ఈ మాయ విపరీతంగా మరి ఈ విపరీత దర్శనం కేవలం ఒక ఆకాశం మనకు ఈ విపరీత దర్శనం చూపెట్టాడు కానీ సంపూర్ణ ప్రపంచం ఈ విపరీత భ్రాంతి కలిగింది మరి ఈ భ్రాంతి ఉన్నంత వరకు జీవునికి జన్మ రూప సంసారం తప్పదు ఎప్పుడు పోతుంది అని అంటే భ్రాంతి నివృత్తి అయితే భ్రాంతి నివృత్తికి ఉపాయం ఏది అంటే ఆ వివేకము ఆ వివేకాన్ని చూపెడుతున్నాడు చూడండి ఏం శ్రుతి విచారా ప్రాక్ యథాయద్వస్తు భాషతే విచారేణ విపర్యేతి తింతియత్వం ఈ ప్రకారంగా శృతి విచారాత్ ప్రాగ్ విద్యారాయణ గురుదేవులు ప్రకరణం నాటక దీపంలో కూడా చెప్తాడు కదా అవిచారకృతో బంధో విచారేణ నివర్తతే తస్మాత్ జీవ పరాత్మానవ్ సర్వదైవ విచార ఏ అనంటు మనం విచారం చేయలేదు ఎవరి విచారము మన స్వరూప విచారం పరబ్రహ్మం యొక్క విచారము చేయలేదు కాబట్టి అవిచారకృతో బంధ అవిచారం వల్ల ఈ బంధం ఏర్పడింది మరి నివృత్తి అయితే ఏ దాని యొక్క విచారం చేయనందు వల్ల మనకు బంధం కలిగిందో దాని విచారం చేస్తే బంధం తొలగిపోతుంది విచారేనా నివర్తతే విచారం చేస్తే బంధము నివృత్తి అవుతుంది తస్మాత్ అందుకని జీవ పరాత్మానో సర్వదైవ విచార ఏతు ఎవరు పరమాత్మ అంటే ఎవరు ఎల్లప్పుడూ విచారం చేస్తూ ఉండాలి ఎంత వరకు విచారం దానికి కూడా అవధి ఉంది కదా సత్యంత శాస్త్రం చెప్తుంది ఆ సుత్తే కాలం చింతయా నా అవసరం కించిత్మా ఆగాపి అనట్టు ఎంతవరకు విచారం చేయాలంటే ఆ సుక్తే హే అంటే నిద్ర లేచింది మొదలు పడుకునేంత వరకు మరి ఆ మరణ పర్యంతము అని చెప్పింది అంటే దాని తాత్పర్యం ఏంది అజ్ఞానం మరణించేంత వరకు మనం మరణించేంత వరకు కాదు విచారం ఎంతవరకు చేయాలి అంటే అజ్ఞానం మరణించేంత వరకు ఒక్కోసారి ఈ శరీరం కూడా మరణించవచ్చు కానీ అజ్ఞానం మరణించదు అజ్ఞానము మరు జన్మలో మరణిస్తుందా మరు అజ్ఞానం మరణించేంత వరకు విచారం చేయాలన్నాడు ఒక జన్మ అజ్ఞానం నాశనమయ్యేంత వరకు విచారం చేయాలి తండ్రి కొడుకులు ఇద్దరు ఒక పొలం గట్టిమించాలి పోతూ ఉన్నారు ముందు కొడుకు పోతున్నాడు వెనుక తండ్రి పోతున్నాడు ఆ పొలం గట్టు మీద గడ్డి అంతా గుబ్బురుగా ఉండదు పోతూ ఉంటే సర్పము భయపడి వెంటనే పడగ విప్పి ఆ వాళ్ళ అప్పుడు ఆ కొడుకుకు ఏం తోచలే ఏం విచారం చేయకుండా వెంటనే ఆ పాము తల పట్టుకున్నాడు పడగ దగ్గర పట్టుకున్నాడు గట్టిగా పట్టుకున్న తర్వాత తండ్రితోనే అంటున్నాడు నాన్న ఇప్పుడు ఏం చేయాలంటున్నాడు వాడు పావును చేతిలో పట్టుకున్నాడు ఇప్పుడు కూడా ఏం చేయాలంటున్నాడు అని తండ్రి చూసేసరికి వాళ్ళ చేతిలో పామున్నది అరే పామున్నది ఇప్పుడు విడిచిపోయితే నిన్ను నన్ను ఇద్దరు చంపుతారు నాయన అది సత్యదానికే పట్టుకోరా గట్టిగా నొక్కి పట్టు గట్టిగా వద్ద అన్నాడు స్వచ్ఛ దగ్గర ఇడివక దాన్ని అని చెప్తే దాన్ని గట్టిగా నొక్కి నొక్కి సత్యం తర్వాత వదిలిపెట్టి చూసారా అజ్ఞానం బ్రహ్మ జ్ఞానం విన వేయక చూడమని శంకరాచార్యులు చెప్తారు అజ్ఞానం అనేటువంటి సర్పంచేత దస్త అంటే కాటువేయబడినటువంటి ఈ జీవుడు అయోమయ పరిస్థితుల్లో ఉన్నాడు వానికి ఔషధం కావాలి ఇప్పుడు ఏమిటి ఔషధం అంటే బ్రహ్మ జ్ఞాన ఔషధం వినా బ్రహ్మ జ్ఞానం అనేటువంటి ఔషధం లేక ఇంకా ఏ కర్మ ఉపాసనలు ఏ ఔషధాలు పనికిరావు అందుకని బ్రహ్మ జ్ఞానాన్ని సంపాదించుకొని అజ్ఞానం నాశనం వరకు విచారం చేయాలి ఎంతవరకు విచారం చేయాలి అడుగుతారు కొంతమంది మమ్మల్ని స్వామిజీ ఒక ఆరు మూడు నెలలో ఇట్లా విచారం చేస్తే మా జ్ఞానం కలుగుతుందా అని అంటారు సంసారం చేయడానికి ఏమి హద్దు లేదు ఏమి పరిమితి లేదు కానీ విచారం చేయడానికి మాత్రం అడుగుతారు మేం చెప్తాము అజ్ఞానం సత్య దగ్గర చేయాలి అంటాము ఆ సూక్తే అమృతే కాలం నిద్ర లేచేందు మొదలు పడుకునేంత వరకు సద్గురు సత్శాస్త్రాలు లభించేందు మొదలు అజ్ఞానం సత్యంత వరకు విచారం చేస్తూ ఉండాలి ఇంకా దానితో పాటు ఏం చేయాలి కామాధీనం అవసరం నా దాత్ కామక్రోధాదులు రాగద్వేషాదులు ఏవైతే ఉన్నాయో వాటికి కించన్ మాత్రం మనాగపి కించన్ మాత్రం కూడా అవసరం ఇవ్వద్దు ఆ విధంగా విచారం చేస్తూ పోవాలి అని చెప్పింది అందువల్ల విచారం చేయాలి తస్మాత్ జీవ పరాత్మలో సర్వదైవ విచారయ్యేది జీవుడు ఎవరు పరమాత్మ అంటే ఎవరు ఎల్లప్పుడూ విచారం చేస్తూ ఉండాలి ఎంత వరకు అజ్ఞానం సత్య ఎంత చేస్తూ ఉండాలి ఎందుకు విచారం చేయాలి అవిచారం వల్ల కదా బంధము మరి ఆ బంధం నివృత్తి కావాలంటే విచారమే చేయాలి ఇంకో మార్గం లేదు కావున శృతి విచారాత్ ప్రాగ్ యథాయద్ వస్తు భాసతే విచారానికి పూర్వము ఏ వస్తువు అయితే మనకు విపరీతంగా భాషించిందో ప్రతీతి ఆ విపరీత భ్రమ ఆ విపరీత భావన విచారేణ విపరియతి విచారం చేస్తే అది ఉల్టా అంటే సవ్యం అయిపోతుంది విపరీతంగా కనపడింది ఇప్పుడు యథార్థంగా कन पड़ी अटे असल सद्रह्म गोचरी विपरीत मैं जगत नाम जगत कन पड़ी का विचारूपालयमी मल्ली अस्थि प्रियम ब्रह्म अभवा वस्तु विचारे विपरी अना तथा अंदी तेत अंदू आकाशा की మరియు సద్బ్రహ్మకు ఏదైతే తాదాత్మ ఆపన్నమై విపరీత రూపం చేత మనకు గోచరిస్తుందో అది విచారం చేస్తే పోతుంది అందుకని ఇప్పుడు ఆకాశమును విచారం చెయ్యి అంటాడు ఆకాశాన్ని విచారం చేస్తే మళ్ళీ ఈ విపరీత భావన పోయి యథాతథంగా మళ్ళీ ఆ బ్రహ్మం యొక్క గోధ మనకు అవుతుంది అవశిష్టంగా మిగులుతుంది ఇది కేవలం ఒక దృష్టాంతంగా చెప్తున్నాడు ఆకాశం అని సంపూర్ణ ప్రపంచాన్ని తీసుకోవాలి విచారం చేయనంత వరకు ఈ ప్రపంచం యొక్క ప్రతీతి అవుతుంది విచారం చేస్తే నామరూపాలు పోతాయి మళ్ళీ అస్థిబాతి ప్రియ రూపమైనటువంటి బ్రహ్మమే అవశిష్టమై ఉంటుంది ఆ అవశిష్టమైనటువంటి బ్రహ్మమే అధిష్టాన బ్రహ్మమే స్వయంగా నీవై ఉన్నావు కాబట్టి ఆ నీవే బ్రహ్మవు అప్పుడు తెలుస్తుంది అహం బ్రహ్మాస్మి తదేకు వశిష్ట శివ కేవ లోహం ఇక అంకం చూడండి ఏ ముక్తైన ప్రకారేణ చెప్పబడినటువంటి ప్రకారం చేత శృతి విచారాత్ ప్రాక్ శృత్యార్థ విచారా పూర్వం ఎంతవరకు గురు శాస్త్రాలను ఆశ్రయించి సద్వస్తు యొక్క విచారము చేయము అంతవరకు విచారానికి పూర్వము యద్ వస్తు అనగా యత్ సదు బ్రహ్మ ఏ సదురూప బ్రహ్మం ఉండిందో అది విచారానికి పూర్వము భ్రాంతియా యథ ఏ గగనాది రూపేన వర్తతే భ్రాంతి చేత ఏ ఆకాశాది ప్రపంచ రూపంలో ఉంటుందో తత్ తృత్యర్థ పర్యాలోచన విపరీతి భ్రాంతి కాలంలో ఆకాశాది ప్రపంచ రూపంలో ఏ బ్రహ్మం అయితే అది ఎప్పుడైతే మనం శృత్యర్థ పర్యాలోచన చేస్తామో శృతి యొక్క అర్థము అర్థం అంటే ప్రతిపాద్య విషయము బ్రహ్మలకు ఏకత్వం అనేటువంటి విషయం ఉండదు ఆ సదు వస్తువు యొక్క పర్యాలోచన కనుక చేసినట్లయితే శృత్యర్థ పర్యాలోచన శృతి యొక్క అర్థం ఏది ప్రతిపాద్య విషయము పరబ్రహ్మమే వేలయిస్తే సర్వై అహమేవేద్య తం తు ఉపనిషదం పురుషం పృచ్చామి ఉపనిషద్ గమ్యమైనటువంటి ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి వస్తువు ఏది అనంటే పరబ్రహ్మ వస్తువు ఆ పరబ్రహ్మ వస్తువు యొక్క విచారణ ఎప్పుడైతే శృతిని ఆధారంగా చేసుకొని సద్గురుదేవుని యొక్క ముఖార విందం నుండి మనము శ్రవణము మననము నిర్ధ్యాసనము అనబడు విచారము చేస్తామో అప్పుడు విపరీతి ఇంత దగ్గర భ్రాంతి చేత ఆ పరబ్రహ్మము దానికి విపరీతంగా మనకు తెలియబడుతుంది అంటే గగనాది భావం పరిత్యజ సద్పం బ్రహ్మ భవతి ఆకాశాది ప్రపంచ రూపంలో ఉండటటువంటి ఏ పరబ్రహ్మ ఉన్నదో ఇప్పుడు ఆ నామ రూపాలను వదిలిపెట్టి కేవలము స్వస్వరూపం చేత బ్రహ్మ రూపం చేత ఉంటుంది అంటే ప్రపంచం యొక్క భ్రాంతి నివృత్మయ్యి అధిష్టానమైనటువంటి బ్రహ్మ బోధ బ్రహ్మ జ్ఞానము అవుతుంది తా శృతి విచారేణ వస్తు యాతాత్మ దర్శన సంభవాత్ తియత్ చింతత అనగా విచార్యత ఇత్యథ విచారం చేసినట్లయితే ఏమవుతుంది అని అంటే యథార్థమైనటువంటి జ్ఞానం కలుగుతుంది వస్తువు యాథాత్మ్య దర్శనం అవుతుంది వస్తువుది పరబ్రహ్మ వస్తువు ఆ పరబ్రహ్మము యొక్క యథార్థ స్వరూపము మనకు తెలియబడుతుంది తత్ అంటే తస్మాత్ అందుకని వియత్ అంటే ఆకాశమును చింతా చింతన చెయ్యి అంటే వివేకం చెయ్యి విచారం చెయ్యి ఇక్కడ ఆకాశం అనే శబ్దం చేత ఉపలక్షణంగా ఈ దేహాదిక ప్రపంచం నుంచి ఆత్మను పరబ్రహ్మ వస్తువును విచారం వివేకం చెయ్యి విచార్యతాం విచారము చెయ్యండి అని అంటున్నాడు ఈ విధంగా అరవై ఆరో శ్లోకము పూర్తి అయింది ఓం సహనావతు సహనో భునత్తు సహవీర్యం కరవా వహే తేజస్వి నవధితమస్తు మా విద్విషావహే ఓ